చెత్త సంఖ్య ఎనభై ఆదిమ పూరుషుడు అచ్యుతుడు అచలుడు అనంతుండు అమలుడు ఆదేవుడు ఈతడే పో హరివేంకటవిభుడు ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో పైకొనియుండగా ఒక వటపత్రములోపలను చేకొని పవళింపుచు ఒక శిశువై పడితేలాడిన శ్రీకాంతుడు ఇతడే పో శ్రీవెంకటవిభుడు అరుదుగా బలి మదమణపగా ఆకశమంటిన రూపము చరుగన భూమింతయు ఒక చరణంబున కొలచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమును అగిలించిన పరమాత్ముడితడే పీవేం విభుడూ చేరపయోనిధి లోపల రేషుడు పర్యకముగా దారునియును సిరియును పాదములత్తగను చేరువ తను బ్రహ్మాదులు సేవింపగ చెలువందెడి నారాయణుడితడే ఉన్నత వెంకటవిభుడు